ఏమరకు జీవుడా ఏ కాలము నేమముతో నుండితేనే నిలుచును కాలము కడగి జూజమాడితే గడచీని కాలము నడుమ వెటలాడితే నడచీని కాలము జడియుతు నిద్రించితే జరగీని కాలము నిడివి హరిగొల్చితే నిండుకుండుగాలము సతుల సంగడినున్న సమసీని కాలము వెతలబొరలినాను వెళ్ళీని కాలము సతతము దొంగిలినా చనిపోయీకాలము వ్రతియేయుండితేను వసమవును కాలము పాలుమాలివుండినాను పరిపోవు కాలము కూళగోష్ఠినుండినాను కొంచపడు కాలము మేలులో శ్రీవెంకటేశు మేటి కథలు వినుచు తాలిమితో నుండినాను దక్కియుండు కాలము